సంకీర్తన మూడు వందల ఒకటి ఏ దీయునులే నీదేటి జన్మము వేదాంత విద్య వివేకి కావలెను పరమమూర్తి ధ్యానపరుడు కావలెనుండే పరమానంద సంపదవులను పరమార్ధముగా ఆత్మభావింపవలను పరమే తానై పరగుండవులను వేదశాస్త్రదకోవిదు కావలనుండే వేదాంత విధుల సేవించవులను కాదనమున హరి భక్తి ముగి సతతభూత విచారి కావలను చితమైన ఇంద్రియ స్థిరుడు కావలెను అతిశయం బగు వెంకటాద్రీసు సేవకులే గతి తన బుద్ధి కలిగిండవులను